జై గురుదత్త యోగ వాసిష్టం స్థితి ప్రకరణం ఆరవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు ఒక సుందరాంగి కదంబదాసూరుడిని సమీపించి ఇలా అంది నాకో పుత్రుణ్ణి ప్రసాదించు లేకపోతే ఈ దేహం మొత్తాన్ని ఒకేసారి హోమం చేస్తాను ఆ సుందరాంగి అన్న ఆ మాటలు విన్న కదంబదాసూరుడు చెలించలేదు కోపగించను నవ్వి తన చేతిలో ఉన్న పువ్వు ఒకటి సుతరాంగా ఆ వనదేవత చేతిలోకి విసిరి ఇలా అన్నాడు సుందరి ఏడవ ఈ పువ్వు తలలో పెట్టుకో నీకు ఒక్క నెల అయ్యేసరికి ఒక కొడుకు పుడతాడు కాని నువ్వు మరణావేశంతో నా దగ్గరకు వచ్చావు అందువల్ల నీకు పుట్టే కొడుకు తత్వజ్ఞుడు అవుతాడు ఆ వనదేవత సంతోషించి ఇక నుంచి మీకు పరిచర్యలు చేస్తాను అంది కదంబదాసురుడితో అయినా కదంబదాసురుడు అందుకు అంగీకరించక ఆ వనదేవతను పంపించేశాడు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఈ మధ్యకాలంలో ఆ వనదేవత గురించి ఆలోచనే రాలేదు కదంబ దాసురునికి ఆ తర్వాత ఒకనాడు ఆ వనదేవత పన్నెండు సంవత్సరాల కుర్రవాణ్ణి తన వెంట పెట్టుకుని కదంబదాసుూర ముని ఎదుటకు వచ్చి నమస్కరించి ఇలా విన్నవించింది భగవన్ వీడు మనిద్దరీ పుత్రుడు వీడికి వేదశాస్త్ర విద్యలన్నీ నేర్పించాను కాని సంసార దుఃఖనిర్మూలనంచేసే బ్రహ్మవిద్యం మాత్రం ఇంకా అబ్బలేదు దయతో అది మీరే ఉపదేశించాలి స్థితి ప్రకారం యాభై ఒకటవ సర్గ ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏ తండ్రి అయినా సొంత కొడుకును మూర్ఖుడుగా ఉంచుతాడా అంది దాసూరుడు గంభీరంగా చూసి ఈ శిష్యుణ్ణి ఇక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో అన్నడు ఆ తరువాత దాసూరుడు ఆ పిల్లవాడిని శిష్యుడుగా చూశాడే కాని పుత్రుడిగా చూడనేలేదు ఆ పిల్లవాడు కూడా తండ్రి దాసూరుణ్ణి గురువుగానే భావిస్తూ మిక్కిలి శ్రమకు ఊరుస్తూ గురుశుశ్రూష ఉండిపోయాడు ఇలా చాలా కాలం గురుశుశ్రూష ఆ తండ్రి దాసురుడు మెల్లిగా నోరు మొదలు మొదలుపెట్టాడు ఆ బోధల వల్ల కుర్రవడికి క్రమంగా శాస్త్రాల కలిగే పరోక్ష జ్ఞానం కలిగింది దాసూరుడు ఇంతకాలంగా ఏకాంత వాసమే చేస్తున్నాడు కాని బహుకాలంగా వేదార్థ భావన చేస్తున్నాడు కనుక ఆత్మ తత్వ ఆత్మతత్వజ్ఞానాన్ని చిన్న చిన్న కథలు కథలుగా చెప్పడం ఆయనకు కుదిరింది ఆయన వందల కొద్దీ కథలు చెబుతూ ఉండేవాడు ఆ కథల ప్రభావం వల్ల ఆ కుర్రవాడికి క్రమంగా అపరోక్ష ఆత్మజ్ఞాననిష్ట కూడా కుదిరింది రామ నేనేదో కల్పిత కథ చెబుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో అది నిజం కాదు నేను చూసిన కథే చెప్తున్నాను ఒకసారి నేను హిమాలయ పర్వతం మీద గంగోత్రులో స్నానం చేయడానికి విడుతూ ఒకనాటి రాత్రి ఒక కడిమి చెట్టు ఆగాను ఆ రాత్రి కొంతసేపు అయినాక చక్కటి తుమ్మిద ఝుంకారం ఒకటి మానవ కంఠస్వరం ఒకటి నాకు వినిపించసాగింది నాదం బాగుండేసరికి ఏమిటా అని జాగ్రత్తగా విన్నాను ఆ చెట్టు మీద ఎవడో మరొకటికి ఒక వింత కథ చెబుతున్నాడు ఆ కథ ఏమిటంటే ఇది కథలో కథ వశిష్ఠ మహర్షి తను విన్న ఎవడో మరొకటికి చెప్పిన వింత కథ చెప్తున్నాడు ఒక గొప్ప రాజుగారు ఉండేవాడట ఆయన పేరు స్వోత్థుడు స్వోత్థుడు అంటే తానా తననుంచి పుట్టినవాడు అని అర్థం అతని పరాక్రమం ఎంత గొప్పది అంటే అతని ఆజ్ఞను మానవులేగాదు బ్రహ్మేంద్రాది దేవతలు కూడా శిరస్సుల మీద పెట్టుకుని మూసెవరు అష్టదిక్పాలకులు కూడా అతన్ని ఎదిరించలేకపోయేవారు దీనికి కారణం ఏమిటి అంటే అతనికి ఒకటి కాదు మూడు దేహాలు ఉండేవి ఆ దేహాలతో అతడు ముల్లోకాలను ఆక్రమించేవాడు ఈ మూడు శరీరాలతోనూ అతను ఎల్లప్పుడూ ఆకాశంలోనే తిరుగుతూ ఉండేవాడు నిజానికి అతను పుట్టిందుకు కూడా అక్కడే అంతేగాదు అదే ఆకాశంలో అతను ఒక పెద్ద నగరం నిర్మించాడు ఆ నగరంలో విషయ వ్యామోహాసక్తులేని సంసార జీవులను కొంతమందిని సృష్టి చేశాడు వాళ్లను తలొకచోట పెట్టాడు వాళ్లల్లో కొంతమందిని దీర్ఘకాల జీవులుగాను కొంతమందిని అల్పకాల జీవులుగానూ చేశాడు వీళ్లలో అల్పకాల జీవులకు అపవరాకులు అని పేరు పెట్టాడు వీళ్లను కాపాడేందుకు కొంతమంది రక్షకులను ఏర్పాటు చేశాడు దీర్ఘకాల అల్పకాల జీవుల మధ్య వ్యాపార ఏర్పాటు చేశాడు అయితే ఈ రాజుగారు ఇన్ని రకాల వ్యవస్థలు చేస్తున్నా దేన్ని స్థిరంగా ఉండనిచ్చేవాడు కాదు అతను సహజంగానే చిత్తుడు ఎప్పుడు ఏమి ఆలోచన వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు ఉన్నట్లుండి కొత్త కొత్త పట్టణాలు కట్టించాలని సంకల్పించేవాడు వెనువెంటనే ఆ కట్టబోయే పట్టణాల్లోకి ప్రవేశించేసేవాడు కొంతకాలం వాటిల్లో ఉండేవాడు కొంతకాలం అయ్యాక వాటిని తనే కూలగొట్టిస్తూ ఉండేవాడు ఒక్కో పట్టణంలో తను మహారాజుగా ఉండేవాడు మరోచోట ముష్టివాడుగా ఉండేవాడు మరోచోట రోగిష్టివాడుగా ఉండేవాడు మరోచోట ఆడుతూ పాడుతూ కేరింతాలు కొడుతూ ఉండేవాడు చివరికి ఆయన ఒకసారి పూర్తిగా నశించిపోయి ఎవ్వరికి కనిపించలేదు ఒక ముదురుగొంతు ఇలా కథ చెప్పుకుపోతూ ఉంటే ఒక లేతగొంతు మధ్యలో అడ్డంబడి ఇలా ప్రశ్నించింది నాన్నగారు మీరు చెప్తే ధోరణి చూస్తుంటే ఈ కథ వెనకాల ఏదో అంతరార్థం ఉన్నట్టు తోస్తోంది అసలు మీకు ఈ కథం కాక ఆ అంతరార్థం మీదే మక్కువ ఉన్నట్లు కూడా తోస్తోంది ఎందుకంటే ఆ రాజు కట్టబోయే పట్టణాల్లోకి ప్రవేశించేవాడు అంటున్నారు మీరు ప్రవేశించేవాడు అనేది వర్తమాన కాలాన్ని బోధిస్తోంది కట్టబోయే పట్టణం అంటే భవిష్యత్ కాలాన్ని బోధిస్తోంది ఈ రెంటికీ ముడి పెట్టేస్తున్నారు దీని వెనక్కాల ఉన్న మీ అసలైన తాత్పర్యం ఏమిటో యట పెట్టండి ఆ ప్రశ్నకు తండ్రి సంతోషించి ఇలా సమాధానం చెప్పాడు నాయన ఆ రాజు పేరు స్వోత్థుడు అన్నాను తననుంటి తనే పుట్టినవాడు అని సృష్టిలో తననుంచి తనే పుట్టేది ఏది మనసు అది అవ్యాకృత ఆకాశం నుండి జన్మించి మళ్ళీ అక్కడే లయిస్తుంది ఆ మనస్సునే రాజు అన్నాను ఈ ప్రపంచమంత మనోమయం సంకల్పం ఉంటే ప్రపంచం ఉంది సంకల్పం లేకపోతే ప్రపంచం లేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో సహా జీవులందరూ ఈ సంకల్పం అనే మహావృక్షపు కొమ్మలను పట్టుకుని వేళ్లాడుతున్నవారే ఇలాంటి ఈ ప్రపంచాన్ని మనస్సు దేనిమీద ఆధారపడి నిర్మించింది ఆ పరిశుద్ధ పరబ్రహ్మ చైతన్యాన్ని అధిష్టానంగా చేసుకునే మనస్సు ఈ ప్రపంచ రచన చేస్తోంది అధిష్టాన చైతన్యానికే మరో పేరు శూన్యాకాశం అందుకే ఈ కథలో రాజు ఆకాశంలో పట్టణం కట్టాడు అని చెప్పాను ప్రపంచం మొత్తానికి సరిపోయేటట్లుగా ఆ నగర వర్ణన చేశాను సృష్టిలో అల్పకాల జీవులు మానవులు దీర్ఘకాల జీవులు దేవతలు వీరిలో మానవులను అపవరకులు అన్నాను అపవరకం అంటే గది గది ఆకాశాన్ని కప్పివేస్తుంది మానవుడు తను పరమాత్మలోనే ఉంటు పరమాత్మ తనకు కనిపించకుండా తన నెత్తిన తనే ముసుగు వేసుకుంటాడు అందుకే వాడిని గది అన్నాను మానవుడు దేవతోపాసన చేసిన ఫలితాలు పొందాలని చూస్తూ ఉంటాడు దేవతలు మానవుల ద్వారా యజ్ఞయాగాదులు చేయించి హవిస్సులు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే దీర్ఘకాల అల్పకాల జీవుల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అన్నను వత్స ప్రతి జీవి శరీరంలోనూ ఒక అహంకారం ఉంటుంది కాని ఇది అన్ని వేళలా ఒకే రకంగా ఉండదు यथा यथा, यथा मुक्ता स्थिति स्थित प्रकरण याब इूव श्लोकोसारी अहंकार गादे पिलाला पड़ उ పిల్లి లోపల ఆలోచనలు ఉంటాయి కానీ అవి పని పనిచెయ్యవు ఇది తామస అహంకారం ఇదే సుషుప్తిలో ఉండే అహంకారం ఇక్కడ అహంకారం అంటే గర్వమని కాదు సుమా అహంకారం అంటే నేను అనే స్ఫురణ గుర్తు ఉంచుకో ఒక్కొక్కసారి ఈ అహంకారం కొలిమితిత్తులో పాములాగా చాటుగా ఉండి చేయి వేసి వత్తంగానే కాటు వేస్తుంది తిత్తి అంటే ఈ రోజుల్లో వాళ్లకు వెంటనే తెలియకపోవచ్చు పాతకాలంలో ఇనప పనిచేసే కమ్మరివాడు తన బొగ్గుల కుంపటి కింద ఒక తోలు సంచిని తగిలించి దానిని నొక్కడం ద్వారా కుంపటిలోకి గాలిని వేగంగా దీన్నే కొలిమి తిత్తి అని తిత్తి అని పిలిచేవారు కొలిమి అంటే నిప్పుల కుంపటి రాత్రిపూట పనివాళ్లు వెళ్ళిపోయాక పాముని తిత్తిలో చేరి కూర్చునే సావకాశం ఉంది పొద్దున్న వచ్చిన పనివాళ్లు చూసుకోకుండా తిత్తిని నొక్కితే లోపలి పాము బుస్సున లేచి కస్సున కాటువేసే ప్రమాదం ఉంది అలాంటి అహంకారాన్ని రాజస అహంకారం అంటారు స్వప్నదశలో సుఖదును కలిగించే అహంకారం ఇలాంటిదే ఒక్కొక్కప్పుడు ఈ అహంకారం వెదురుబొంగులో ముత్యం ఉన్నట్లు ఉంటుంది వెదురుబొంగు అంటే విలువ తక్కువ పదార్థం కాని ఒక్కోసారి దాని కణుపుల్లో ముత్యాలు మొలుస్తూ ఉంటాయి వాటి విలువా గొప్పది అలాగే విలువలేని శరీరంలో ఒక్కోసారి విలువైన సాత్విక అహంకారం మొలకెత్తుతూ ఉంటుంది సామాన్యంగా జాగ్రద్దశలో ఉండే అహంకారం వివేకాన్ని కలిగించడానికి సమర్థమైనది కనుక దాన్ని స్వచ్ఛమైన అహంకారం లేక సాత్విక అహంకారం అంటూ ఉంటారు ఈ మూడు రకాల అహంకారాలు మారుతూ మారుతూ ఉండడా నేను ఈ కథలో రాజుగారి చపల చిత్తంగా వర్ణించాను ప్రతి జీవి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు అందరూ ఒకే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది కాని ఎవడికి వాడు తాను సంకల్పించిన పదార్థాలనే చూస్తున్నాడు ఎలా సంకల్పిస్తే అలాగే చూస్తున్నాడు ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడే చూస్తున్నాడు అందుకే ఈ రాజు క్షణకాలంలో భవిష్యన్నగరంలోకి ప్రవేశించాడు అని నేనన్నాను सव्यापनो तित था पुरं यथा संकल्पितं स्थिति प्रकरण याब मूडव सर्ग इ्लोक नी स्वे नी भविष्य नगरमुक दी नवेशद अलागे ఈ ప్రపంచమే స్వప్నము అని అంగీకరిస్తే దీంట్లోకి నువ్వు ప్రవేశించడం కూడా ఒక భవిష్యన్నగర ప్రవేశమే ఇక్కడ వర్తమానకాల భవిష్యత్ కాలాలు విరుద్ధంగా ఉన్నాయి నిజమే కానీ ఆ ప్రవేశం జరిగిపోతూనే ఉన్నది సంకల్పించడం నిర్మించడం ప్రవేశించడం అన్నీ ఒకే ఒక క్షణంలో జరిగిపోతున్నాయి కనుక అందరూ ఈ కాలవిరోధాన్ని అంగీకరించేస్తున్నారు దీనినే నీ కథలో రాజుగారి భవిష్య నగర ప్రవేశంగా వర్ణించాను జీవుడు ఇలా సాత్విక రాజసిక తామసిక అహంకారాలలో చక్రము తిరిగినట్లు తిరుగుతూ తిరుగుతూ ఉండగా రాజుగా మధ్యముడిగా ముష్టివాడిగా అనేక రకాల జన్మలు వస్తూ ఉంటాయి దీనినే నేను కథలో ఆ రాజు వివిధ పట్టణాలలో వివిధ రూపాలలో ఉండడంగా వర్ణించాను ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉండగానే ఎక్కడో ఒకచోట అదృష్టం కలసివచ్చి వైరాగ్యం అందుకుని సమాధి కుదిరి ఆత్మ జ్ఞానం వంటపట్టి ఆ జీవికి మోక్షం లభిస్తుంది రథలోని రాజుగారు నశించిపోయి ఎవరికీ కనిపించలేదు అంటే దాని అర్థం ఇదే మోక్షగతికి చేరుకున్న జీవుడు పరమాత్మలో లీనం అయిపోతాడు కనుక వాడు విడిగా ఎవరికీ కనిపించడు కనిపించక కనిపించకపోడాన్నే నాశం అంటారు నశ అదర్శనే అని అంతే అంతేకాని నశించడం అంటే చావడం కాదు కనుక వత్స నా కథకు సారాంశం ఏమిటి అంటే నీ మనస్సే నా కథలోని రాజు मन सचारुट ई कथो मन की संकल उ जग्र संसार स्वपन संसारेदना संसारमे संसार संकलपाल ताकालिकुप्ति लभि ఇది సంసారంలాగా కనిపించదు కాని ఇది కూడా సంసారమే ఈ మూడింటికీ భిన్నంగా నీ మనస్సులో గల సంకల్పాలను సంపూర్ణంగా కోసివేసినట్లయితే అప్పుడు శాశ్వతమైన ముక్తి లభిస్తుంది ఆ ప్రయత్నం చేసుకో సంకల్పనాశం చాలా కష్టమండి సులభోపాయం ఏదైనా చెప్పండి అంటావేమో హరిహర బ్రహ్మాదులు దిగివచ్చిన సంకల్పనాశం వినహ మోక్షానికి రెండో ఉపాయం చెప్పలేరు నువ్వు నిప్పులో దూకినా కూడా నీకు మరో ఉపాయం దొరకదు కనుక పిచ్చి ఆలోచనలు మాని సంకల్పనాశంకోసం కృషి చెయ్యి రామా ఈ ఉపదేశం విని కొడుకు చాలా చాలాసేపు ఆలోచించి తన తండ్రిని చివరికి ఇలా అడిగాడు హే ప్రభో సంకల్పం అంటే ఏమిటి అది ఎలా పుడుతుంది ఎలా పెరుగుతుంది ఎలా నశిస్తుంది గంభీరమైన ఈ ప్రశ్న విని తండ్రి అంతకంటే గంభీరమైన సమాధానం ఇలా చెప్పసాగాడు తండ్రి అంటే దాసూరుడు ఆ దాసూరుడు అన్నది వత్స అనంతమతూపిణిన్ముఖం విదు స్థితి ప్రకణం యాభై నాల్గవ సర్గ రెండవ శ్లోకం పరమాత్మ తత్వం ఒకటి ఉంది అది అనంతమైనది ఈ ప్రపంచంలోని పదార్థాలన్నింటిలోనూ గల ఉనికియే దాని స్వరూపం ఇలాంటి ఉనికినే సత్తా అంటారు దీని యొక్క అసలైన స్వరూపం చైతన్యం దీనికే మరో పేరు చిత్తు మరో పేరు దృక్ చైతన్యాన్ని దృక్ అనేటట్లయితే ఈ ప్రపంచం అంత దృశ్యం చైతన్యాన్ని చిత్ అనేటట్లయితే ప్రపంచానికి మరో పేరు చేత్యం దృక్ దృశ్యము చిత్ చైత్యము ఇవి జంట పదాలు వీటిలో దృక్ దృశ్యాలకు यदार्थम संबंध लेटल मारी दी चित् चैत्यू संबंध लेजंग संबंध लेनी चित् चैत्यम वेपुअ दृश्यं वेपु मोगू चूपिस्ते आ मोगुद्ल पेरे संकल्प ई दश సంకల్పానికి మొలక వంటి దశ అది పుట్టే విధానం కూడా ఇదే చిత్ చేత్యం తద్ తద్భిన్నమైనది అంటే అసత్యమైనది చిత్తు చేత్యం వైపు మొగ్గు చూపింది అంటే సత్యం అసత్యం వైపు మొగ్గు చూపింది అని అర్థం అప్పుడు జన్మించేది అసత్యమే అవుతుంది కానీ సత్యం కావడానికి వీలు లేదు కనుక సంకల్పం అనేది ఏదైనా సరే అసత్యమే కాని సత్యం కావడానికి వీలు లేదు అలాంటి సంకల్ప మొలకే పెరిగి పెద్దదై నువ్వు వీడు వాడు అనే భేదాలను కల్పించి ఈ మహాప్రపంచాన్నే నీకు చూపిస్తోంది కనుక ఈ ప్రపంచమంత అసత్యమే ఇప్పుడు నీకు నేను సంకల్పం వృద్ధి చెందే విధానం కూడా చెప్పినట్లు అయిపోయింది ఇక అది నశించే ఉపాయాలు చెప్పాలి సంకల్పేనైవ సంకల్పం మనసాస్వమనో ము చి స్వాత్మనిష్ఠత్వం దుష్కరం స్థితి ప్రకరణం యాభై నాలుగవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం సంకల్పం ఏదైనా సరే అది అసత్యం అని గుర్తించు ఇకపైన దేన్ని సంకల్పించకు పూర్వం అనుభవించిన సుఖ దుఃఖాలను స్మరించకు ఇదే సంకల్పక్షయానికి మంచి ఉపాయం నేనింకా ఏమీ సంకల్పించను అనేది కూడా ఒక సంకల్పమే దీన్ని అసంకల్పన సంకల్పం అంటారు ఇది ఇతర సంకల్పాలను అన్నింటినీ నశింపచేయగలదు అంతేకాదు అది తనను తానే నశింపచేసుకోగలదు కొద్దిపాటి తేడాతో మరో ఉపాయం ఉంది నీకు మనసు ఉంది కదా మనస్ అంటే మననం చేసేది నీ మనస్సులో నువ్వు ఆపకుండా ఆత్మతత్వ మననం చెయ్యి ఈ మననం మనస్సును తుడిచిపెట్టి వేయగలదు ఇందులో కష్టం ఏముంది సంకల్పాలను ఆపుకునేందుకు మరొక ఉపాయం ఉంది మొదట ఈ జగత్తు మిథ్య అని బాగా భావించు ఎందుకంటే పూర్వం నువ్వు ప్రపంచం సత్యం అని సంకల్పించవు ఈ ప్రపంచం ఉన్నది అని సంకల్పించవు అందుకే అది నిజంగా ఉన్న పదార్థం అయిపోయింది నిన్ను నానా బాధలు ఇప్పుడు లేదనుకోవడం మొదలు పెట్టు లేదని గట్టిగా అనుకో చాలు అది లేనిది అయిపోతుంది ఎక్కువ దూరం పోవక్కర్లేదు ఈ ప్రపంచం మిథ్య అని వేదవాక్యాల ద్వారా యుక్తుల ద్వారా అనుభవాల ద్వారా నువ్వు అనుసంధానం చెయ్యడం మొదలు పెడితే చాలు నీలో రాగ రాగద్వేషాలు తగ్గిపోతాయి సుఖ దుఃఖాల తీవ్రత తగ్గుతుంది చివరికి ఈ ప్రపంచం లేనిదే అయిపోతుంది తండ్రితో దాసూరపుత్రుడు అంటున్నాడు గురుదేవ ఈ ప్రపంచాన్ని తయారు చేసేది తుడిచి కూడా మనస్సే అయితే నా మనస్సు ఈ ప్రపంచం మొత్తాన్ని తనకు అనుకూలంగా మాత్రమే ఉండేటట్టు ఎందుకు తయారు చేసుకోదు ఎవరైనా తమకు అపకారం చేసే కల్పనను తామే చేసుకుంటారా దానికి దాసూరుడు తన పుత్రుడికి సమాధానం చెప్తున్నాడు ఎందుకు చేసుకోరు చపలచిత్తులు అలాగే చేసుకుంటారు అడవిలో కోతి కొమ్మల మధ్యలో తనే కాలు ఎరికించుకుని తనే కుంటిది కాబడం లేదు నీ మనస్సుందే దానికి పూర్వ జన్మల వాసనలు కమ్ముకున్నాయి అందువల్ల నీ మనస్సు మకిలిపట్టిన అద్దంలాగా తయారు అయింది కాని దానికి సహజ సిద్ధంగానే అధిష్టాన చైతన్యంతో సంబంధం ఉంది అయితే ఏం ప్రయోజనం పట్టిన మాలిన్యం యొక్క ప్రభావం వల్ల ఈ చైతన్య సంబంధం విషయాలు స్ఫురించే శక్తిగా మారి నీ మనస్సుకి చాంచల్యం అనే కొత్త దోషాన్ని అంటగడుతోంది అందువల్ల నీ మనస్సు అడవిలో కోతిలాగా చపలచిత్తంగా వ్యవహరిస్తూ తనకు తనే అపకారం చేసుకుంటోంది రాగి చెంబుకు పట్టిన చిలుము తోమితే పోతుంది అలాగే మనసుకు పట్టిన మాలిన్యం సంకల్ప నిర్మూలనాభ్యాసం చేత పోయి తీరుతుంది నాయన ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు ఎందుకంటే నువ్వు నిజంగా ఉన్నదాన్ని పోగొట్టాలని ప్రయత్నం చెయ్యడం లేదు నిజంగా లేకుండానే ఉన్నట్టు కనిపించేదాని పోగొట్టాలని ప్రయత్నం వస్తు చిరం స్థితం స్థితి ప్రకరణం యాభై నాలుగవ సర్గ ముప్పై శ్లోకం లేని వస్తువు ఎక్కువ కాలం ఉండడం ఎక్కడైనా ఉందే కనుక సంకల్పనాశం కోసం గట్టిగా నించు ఈ విన్న విషయాలన్నీ చెప్తూ వశిష్ఠుడు అంటున్నాడు రామా ఈ విధంగా ఆ రాత్రిపూట చిటారు కొమ్మల మీద కూర్చుని తండ్రీ కొడుకులు చేసుకుంటున్న ఆ చర్చ నేను సంతోషపడి దాసూరుడికి ఎదురుగా వెళ్ళి నుంచున్నాను దాసూరుడు నన్ను సగౌరవంగా చూసి స్వాగతవచనాలు పలికాడు ఇక కూడా ఆ ఇద్దరితో చేరి కొన్ని వింత వింత కథలు చెప్పి ఆ రాత్రల్లా సత్కాలక్షేపం చేసి జాము కాగానే నా దోవన నేను వెళ్ళాను రామా దాసూరుడు తన కొడుకుకి చెప్పిన కథ చెప్పాను ఏ తండ్రైనా కొడుకులకు అబద్ధము చెప్పడు కదా आयना आयन तन अभवान्नी तनकुक् अदे सिद्धांत तस्माक मलमात्मस्व निर्ध्यामत आसादयिष्य सचिरात्दम तत्ष्यसी ज्योभुवन शु ये स्थिति प्रकरण याबद నలభై అవ శ్లోకం కనుక రామ సంకల్పమే నీ మనస్సుకి పట్టిన మాల్యము అని గుర్తించు దాన్ని తొలగించుకుని నిర్మలమైన ఆత్మతత్వాన్ని దర్శించు దాన్ని దర్శిస్తే చాలు అదే నువ్వైపోతావు ఆ స్థితి లభిస్తే నువ్వు లోకపూజ్యుడు అవుతావు ఇక్కడితో వశిష్ట మహర్షి ప్రపంచ ప్రపంచస్థితిని గురించి చెప్పదలుచుకునే విషయాలు పూర్తయ్యాయి కాని ప్రపంచం యొక్క ఉపశమం గురించి ఇంకా చెప్పవలసి ఉంది అంతేకాక సంకల్పరహిత తత్వసిద్ధిని సాధించే విధానాల గురించి ఇతోధికంగా బోధించి ప్రపంచోపశమంతో పాటు మనస్సు ఉపశమం కూడా లభించేటట్లుగా పైప్రకరణం వైపు తన బోధను అనుసంధానం చెయ్యవలసి ఉంది దీనికోసం వశిష్ట మహర్షి ఏడు సర్గలు తీసుకున్నాడు యాభై ఆరవ సర్గ నుంచి అరవై రెండవ సర్గ దాకా ఈ చర్చనే నడిపాడు వీటిలో ఎక్కువగా పూర్వోక్త విషయాలనే శాస్త్ర సాంకేతిక భాషలు చర్చించాడు అందువల్ల మనం వీటిని వీలైనంత సంగ్రహంగా చెప్పుకుందాం మొదటగా యాభై ఆరవ వశిష్ఠుడే ఒక ప్రశ్నను లేవదీశాడు రామా ఈ ప్రపంచం మీద నీకు అనురాగం ఉంది కదా ఏ దృష్టితో దీనిని నువ్వు ప్రేమిస్తున్నావు ఇది సత్త అసత్తన సదసత్తన ఏది అనుకుంటే ఏమవుతుందో చూద్దాం ఈ ప్రపంచం సత్ అనుకో అంటే అది సత్య పదార్థం నువ్వు సత్యపదార్థానివే నువ్వు ద్రష్టవు అది దృశ్యము ఈ రెండు సచ్యాలయ అయితే ఈ దృశ్య ప్రపంచం నీ మీద ఆధారపడి ఉందా స్వతంత్రంగా ఉందా నీమీద ఆధారపడి ఉంటే దానిని స్వతంత్రమైన సత్పదార్థం అనడానికి వీల్లేదు స్వాతంత్ర్యం లేని సత్యత్వం సత్యత్వమే కాదు అసత్యమైన దాని మీద అనురాగం ఎందుకు అనుబంధం ఎందుకు అన్నీ వదిలిపెట్టావు పోని దృశ్యప్రపంచం నీకంటే భిన్నంగా స్వతంత్రంగా సత్యమైందే అనుకుందాం ఇదే నిజమైతే నీకు దానికి ఏ సంబంధమూ లేదు సంబంధం లేని దాని మీద అనురాగం ఎందుకు దానిలో కొంత భాగం మీద నేనని మరికొంత భాగం మీద నాది అని అభిమానాలు కనుక ఈ పక్షంలో అవన్నీ వదిలేసాయి ఇక ఈ ప్రపంచం అసత్ అసత్యమైనది అని ఒప్పేసుకుంటావా అయితే దీని మీద అనురాగం వ్యర్థమే కదా వదిలిపెట్టు పోని ఈ ప్రపంచం సదసత్ సత్య అసత్యం అంటావా దాని స్వభావమే అనిశ్చితంగా ఉంటే దాని మీద నీకు ప్రేమేమిటి కనుక ఈ పక్షంలోనూ ప్రపంచ అనురాగం తగందే ఇకపోతే ఈ ప్రపంచానికి కర్త ఉన్నాడా కర్త లేడా అంటే ఇది సకర్తృకమా అకర్తృకమా లేక కర్తకర్త సాధారణమా ఇక్కడ కూడా పైన చెప్పుకున్నట్టుగానే ఏ పక్షంలోనూ ప్రపంచం మీద అనురాగం తగదు అంటే రాముడ్ అన్నాడప్పుడు గురుదేవా ఇక్కడ అంత తేలిగ్గా విషయం తెగడం లేదు ఎందుకంటే వాయంతే కర్త భువనశ్చోప్త ఇత్యాదిగా శృతులు పరమేశ్వరుడే ఈ ప్రపంచానికి కర్త అని చెబుతుంటే ఈ ప్రపంచం అకర్తృకం అనడం ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు అన్నాడప్పుడు శ్రుతి ఈ రెండు వాక్యాలే చెప్పి ఊరుకోలేదు ఎత్తద్రేయ్యమగ్రాహ్యమవర్ణమచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విహుం సర్వతం సుసూక్ష్మం తదవ్యయం తద్భూతయోనిం పరిపశ్యంతిధీరా అని ఇలాంటి వాక్యాలు కొన్ని వందలు చెప్పింది వీటిలో పరమాత్మ అసంగుడు ఉదాసీనుడు అకర్త అని స్పష్టంగా ఉంది అంటే రాముడు అన్నాడు అప్పుడు గురుదేవా ఈ రకం వాక్యాలు ముఖ్యమని చెప్పాలా ఆ రకం వాక్యాలు ముఖ్యమని చెప్పాలా అంటే వశిష్ఠుడన్నాడు ఏ ప్రకరణంలో ఏ వాక్యం వచ్చిందో చూసుకోవాలి ముందు ఆ పరిశీలన చేస్తే నువ్వు చెప్పిన విశ్వస్యకర్తా అమతులైన ఈ ప్రపంచం మిథ్య అనే సత్యం నిరూపించడం కోసం ఔపచారిక విధానంలో చెప్పిన మాటలే అని నిరూపణ అవుతుంది కనుక ప్రపంచం అకర్తృకమని నిర్ణయించడమే సముచితం అలాంటి ప్రపంచం మీద అనురాగం పెంచుకోవడం ఏమి తెలివి అంటే అప్పుడు రాముడు అన్నాడు పరమాత్మ ప్రకాశస్వరూపుడని మీరే చెబుతూ ఉంటారు వస్తువులు ప్రకాశించడానికి సూర్యుడు కర్త ఈ సృష్టి జరగడానికి పరమాత్మ ఎందుకు కర్త కాకూడదు అంటే వశిష్ఠుడు సమాధానం లోకంలో ప్రకాశకుడు అనే వ్యవహారం ఉంది అంటే ప్రకాశన క్రియాకర్త అని వాళ్ళు ఉద్దేశం కాని అది ఎంతవరకు సత్యమో విచారిద్దాంఛార్యోమని జాయతే వ్యవహార రవ సర్గ ఇరవై తొమ్మిదవ శ్లోకం వస్తువును ప్రకాశింపచేయడంలో సూర్యుడికి ఏదైనా ప్రయత్నం ఉందే పోని దీన్ని ప్రకాశింపచేయాలనే కోరిక ఉందే దీన్ని ప్రకాశింపచేసేవాడిని నేనే అనే అహంకారం ఉందా ఈ వస్తువు దీన్ని చేయాలి అనే మమకారం ఉందే ఇవేవీ లేవు అహంకార మమకార ఇచ్ఛా ప్రయత్నాలు ఏవి లేని సూర్యుడు ఈ వస్తువును ప్రకాశింపచేయడంలో కర్త ఎలా అవుతాడు సూర్యుడు తన దోహం తనున్నాడు పక్కన వస్తువు చేరింది వెంటనే అగ్నులు కొందరు సూర్యుడు ప్రకాశకుడయ్యాడు అని వ్యవహరిస్తున్నారు అంటే పక్కన ఉండి ప్రకాశిస్తున్న వస్తువును బట్టి వారు సూర్యుడికి ప్రకాశకత్వాన్ని ఆరోపిస్తున్నారన్నమాట సరిగ్గా అదేవిధంగా ఆత్మ విషయంలో కూడా జరుగుతుంది ఆత్మ స్వయం ప్రకాశకం గమనికే దాని స్వరూపం దీన్నే దృగ్రూపం అంటారు దానికి ఏ రకమైన మార్పులు లేవు అది సమస్త బుద్ధులకు సాక్షిగా ఉంటుంది అయినా సరే పక్కన బుద్ధి వంటి ఒక దృశ్యం చేరేసరికి ఆత్మే దానికర్త అని వ్యవహరిస్తారు ఎవరు అగ్నులు వ్యవహరిస్తారు అంటే ఇది గుణాల అధ్యాస వల్ల కలిగిన వ్యవహారమే అని అంటే పరమాత్మకు పరమార్థత కర్తృత్వం లేనేలేదన్నమాట కనుక నువ్వు ఈ విధంగా నేర్పుగా ఆలోచిస్తే ీ ప్రపంచీద అనురాగం ఉండటానికి తగిన కారణమే కనిపించదు నీకు కనుక రామ నువ్వు మూడు రకాలుగా అనుసంధానం చేసే అవకాశం ఉంది కర్త నాస్మి నాహమస్వమంతఃస్ఫుటం కర్త చాస్ సమగ్రమస్మి తదితి జ్ఞావాథ నిశ్చయం కోప్యేవాస్మి నకిమితి వా सर्वोत्तमे तिष्ठत्वं स्वपदे निर्णीयसर्वोत्म ठपदे स्थिता पर साधव स्थित प्रकरण यावसर्ग या नल श्लोक कर्ता न चाहमस्ाव मन्तस्फुटम् నాకు కర్తృత్వాన్ని అంటగట్టే దేహాదులు నేను కాదు ఈ ప్రపంచంలో ఏ పదార్థము నేను కాదు అని భావించవచ్చు ఈ వాక్యంలో కవి ఒక మెలిక పెట్టాడు సమగ్రం అనే పదాన్ని రెండుసార్లు అన్వయించేటట్టుగా వాడాడు సమగ్రం కర్తా చాస్మి అని ఒక అన్వయం ఇక్కడ సమగ్రం అనే పదం ద్వితీయ విభక్తి ఏకవచనం సమగ్రం తదస్మి అని మరో అన్వయం ఇక్కడ సమగ్రం అనే పదం ప్రథమా విభక్తి ఏకవచనం దీనివల్ల వచ్చే విశేషార్థం ఏమిటంటే రామ ఈ ప్రపంచంలో కొంత భాగానికే కాదు మొత్తానికే నేనే కర్తను అంతేకాదు ష్టి స్వరూపమైన ఈ బ్రహ్మాండమంతా నేనే అనే నిశ్చయంలో ఉండు ఇది రెండో పద్ధతి లేదా నేను అదీ కాదు ఇదీ కాదు నేను ఇలాంటి వాణ్ణని నిర్ణయించి చెప్పేందుకు వీల్లేదు అని భావించు ఇది మూడో పద్ధతి రామ ఈ మూడిట్లో ఏ రకంగా భావన చేసినా సరే నువ్వు సర్వోత్తమైన పరిపూర్ణ ఆనంద చిదాత్మ స్వరూపంలోనే ఉంటావు పూర్వం సాధన చేసిన బ్రహ్మవేత్తలైన ఉత్తమ సాధకులంతా ఇలాగే భావన చేశారు నువ్వు కూడా అలాగే చెయ్యి వశిష్ఠ మహర్షి ఈ విధంగా యాభై ఆరవ సరుగను పూర్తి చేసేసరికి శ్రీరాముడు ఆత్మతత్వ భావనలో కొంత కొంత లీనమై ఇలా ప్రశ్చాడు శ్రీరాముడు అన్నాడు గురుదేవ నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది మీరు చెప్పిందే సత్యం ఈ ప్రపంచంలో సత్యత్వం ఎంత మాత్రమూ లేదు కాని నిత్య సత్య స్వరూపుడైన పరమాత్మ విషయంలో ఆయన ఉన్నాడని లేడని కర్తని అకర్తని పరిమితుడని వ్యాపకుడని ఇలాంటి పరస్పర విరుద్ధ కల్పనలు ఎలా మొదలయ్యే సూర్యుల్లో మనసు ఉండదు కదా పరమాత్మలో భేదకల్పన ఉండగలదా ఈ సందేహం తెగడం లేదు తవరే అంటే వశిష్ఠుడు అన్నాడు రామా నాకు సంతోషంగా ఉంది నీకు విషయం అర్థమైంది కానీ వాసనాక్షయం ఇంకా కాలేదు అందుకే ఈ ప్రశ్న నీకు కలుపుతుంది అందుచేత దీనికి సరియైన సమాధానం రాబోయే నిర్వాణ ప్రకరణంలో సిద్ధాంతోపదేశ సమయంలో చెప్తాను కనుక ఇప్పుడు వాసనాక్షయం లభించే ఉపాయాల గురించి మాట్లాడతారు రామ బంధో వాసనాబంధో స్థితి ప్రకరణం యాభై ఏడవ సరిగా శ్లోకం వాసనా బంధమే బంధము వాసనాక్షయమే మోక్షం యోగశాస్త్రంలో చెప్పిన మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ నాలుగు వాసనల్ని అలవాటు చేసుకో సుఖంగా ఉండేవారి విషయంలో మైత్రిని భావన చేయాలి దుఃఖంగా ఉండేవారి విషయంలో కరుణను భావన చేయాలి పుణ్యాత్ముల విషయంలో సంతోషాన్ని భావన చేయాలి పాపాత్మల విషయంలో ఉపేక్షను భావన చేయాలి ఉపేక్ష అంటే పట్టించుకోకపోవడం ఈ విధంగా భావన చేస్తే మనస్సుకు ఒక ప్రసన్నత ఏర్పడుతుంది దానివల్ల సమాధి సమాధినిష్ట కుదురుతుంది అది బాగా కుదుర్నాక ఈ భావనలను కూడా విడిచిపెట్టి స్థిరమైన అసంప్రజ్ఞాత సమాధిలో ఉండు శేషే స్థిర సమాధానేజ స్థితి ప్రకరణం యాభై ఏడవ ఇది ఇరవై శ్లోకం అప్పుడు నీ యొక్క పరమార్థ స్వరూపం ఏమిటో నీకే గోచరం రామా దీన్ని సాధించేందుకు మరో ఉపాయం ఇంద్రియజయాన్ని సాధించిన మహానుభావులను మనం ఉపాసించాలి మరో ఉపాయం ఉంది ఎన్ని ప్రపంచాలున్నా వాటిల్లో ఉండేవి పంచభూతాలే ఆరోధులేనీ లేదు ఈ పంచభూతాలు కూడా వాటికి అధిష్టానంగా ఉన్న బ్రహ్మ మీద అధ్యాసగా ఈ విషయాన్ని విచారణ ద్వారా అనుసంధానం చేస్తే భూలోక సుఖాల మీద కానీ స్వర్గలోక సుఖాల మీద కాని పాతాళలోక సుఖాల మీద కానీ ప్రీతి పుట్టనే పుట్టదు వశిష్ఠ మహర్షి ఈ విధంగా శ్రీరాముడు చేయవలసిన సాధన గురించి కొంత వివరించి ఇక యాభై ఎనిమిదవ ఇలా అన్నారు వశిష్ఠుడు చెప్తున్నాడు రామ ఇలాంటి బంధరహితమైన సర్వాత్మ భావ సర్వాత్మభావసమైన అనుభూతి అసలు ఎవరికైనా ఉంటుందో ఉండదో అని నువ్వు సందేహిస్తావేమో పూర్వం బృహస్పతి కుమారుడైన ఖచ్చుడు ఈ రకమైన అనుభూతిని పొంది అప్రయత్నంగా పాడిన పాటలు ఎలా ఉన్నాయో చూడు బృహస్పతి కుమారుడైన ఖచ్చుడు సంజీవిని విద్య కోసం పాడిన పాటలని కథలు కథలుగా అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరూ పట్టించుకోలేదు ఆ మహానుభావుడు గురుకులము వదిలిపెట్టినాక అరణ్యంలో ఏకాంతవాసం చేస్తూ చాలా కాలం బ్రహ్మవిద్యా సాధన చేశాడు కొంతకాలానికి అతనికి అద్భుతమైన ఆత్మసాక్షాత్కార అనుభూతి లభించింది ఆనందం అగ్గలమై గొంతుకు గద్గదై ఒక విధమైన ఆవేశంతో ఆయనప్పుడు కొన్ని పాటలు పాడాడుతం విశ్వం మహాకల్పాంబునాయథా స్థితి ప్రకరణం ఈ శ్లోకాలు ఏమి చేశదెందు పట్టదనేమి విడిచద విశ్వమంతయునే నిండితి ప్రళయకాలపునీటిలా సుఖము దుఃఖము రెండు నేనే అనుభవించడి జీవి నేనే జగతి సాధనలన్నీ నేనే అన్ని విధముల నేను నేనే పైన నేనే కింద నేనే నేనే అసట నేనే నేను కలుగని చోటు లేదే అణువు అణువు నేనే ఉంటిని నిండు కలవునా పొంగులాగా నేను పూర్ణానందమైతిని రామ ఆ కచుడు ఆ విధంగా తన పా అనుభవాన్ని పాటలుగా పాడేవాడు కనుక ఇలాంటి అనుభవం సత్యం నువ్వు సందేహించిన లేదు కనుక నువ్వు నిశ్చిత బుద్ధితో భోగప్రీతిని వదిలిపెట్టి సర్వాత్మభావాన్ని అభ్యసించు ఇది విని రాముడు కొంచెం ఆలోచించాడు తను పరమార్థ సత్యమైన పరబ్రహ్మను గురించి సిద్ధాంత భాగ ప్రశ్న వేస్తే గురువుగారు నీకింకా సమాధానం వినే అర్హత రాలేదని తేల్చారు కనుక వ్యావహారిక బ్రహ్మ గురించి మరిన్ని వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో ఒక ప్రశ్న వేశాడు అంటున్నాడు గురుదేవ హిరణ్య గర్భుడు అంటే పూర్వకల్పనలో ఉన్న ఒకనొక మనస్సే కదా మనస్సు అంటే సూక్ష్మ పదార్థం కదా అది ఈ కల్పనలో హిరణ్య గర్భత్వాన్ని పొంది సృష్టి చేస్తోంది కదా ఇలాంటి సూక్ష్మ పదార్థంలో నుంచి స్థూల పదార్థమైన ఈ ప్రపంచం ఎలా ఏర్పడుతోంది ఆ హిరణ్య గర్భుడు పదార్థాలకు సూక్ష్మత్వం నుంచి స్థూలత్వాన్ని ఎలా తీసుకురాగలుగుతున్నాడు ఆ వివరాలు కొంచెం చెప్పండి అప్పుడు వశిష్ఠు అన్నాడు అంత సంకల్పబలం యొక్క ప్రభావమేనయ్యా సంకల్పజాలూపల్పితాకృతే అకరోత్త సంకల్ప లక్ష్మే పదమోత్తరే స్థితి ప్రకరణం యాభై తొమ్మిదవ సరిగ్గా పదిహేనో శ్లోకం రామ పూర్వకల్పంలోని సంకల్పాలే ఆయన స్వరూపం వాటి వల్ల ఆయన మనస్సుతో కల్పించుకున్నదే ఇప్పటి ఈ రూపం అందువల్ల ఆయనకున్న సంపదే సంకల్ప సంపద ఆ సంకల్ప సంపద ఆ సంకల్ప లక్ష్మియే ఎప్పటికప్పుడు పైమిట్టులో అడుగులు వేసింది ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆయనకు తేజస్సును గురించిన సంకల్పం వచ్చింది ఆ సంకల్పంలోకి తనే ప్రవేశించాడు దాంతో ఆ సంకల్పానికి ఒక ఆకారం ఏర్పడింది అదే సూర్యుడు ఆ సూర్యుడే ఇప్పటికీ ప్రతిరోజు మనకు కనిపిస్తున్నాడు ప్రతిపదార్థం విషయంలోనూ సూక్ష్మత్వం నుంచి స్థూలత్వం వికసించే విధానం ఇదే అని ఈ విధంగా మొదలుపెట్టి వశిష్ఠ మహర్షి మళ్లీ సృష్టి విధానాన్ని వర్ణించాడు ఈ మాటు త్రిగుణాత్మకంగా సృష్టిని విశ్లేషించడం కోసం ఈ వర్ణను రెండున్నర సర్గాలకు పైగా పెంచాడు వీటిల్లో మళ్లీ ఎక్కడికక్కడ సాధనోపాయాలను కూడా ప్రస్తావించాడు ఈ విషయాలన్నీ పూర్వం చెప్పుకున్నవే కనుక ఆ వివరాల్లోకి పోవడం లేదు త్రిగుణాల సృష్టిలో చేసిన సృష్టివర్ణనను సాధనావర్ణనను కూడా అరవై రెండవ సరుకులో వశిష్ఠమహర్షి ఏకీకృతం చేస్తూ దాంతోనే ఈ స్థితి ప్రకరణాన్ని కూడా ముగింపుకి తెస్తూ చివరికిలా అన్నాడు హితం మహాసత్వతయాత్మతత్వం విధాయూత శోక తవక్రమేణనోయం ముక్ స్థితి ప్రకరణం అరవై రెండవ సరుకులో ఇరవయో శ్లోకం ఇది రామ నీలో సత్వగుణం పెంచుకో నీ చిత్తం సత్వమేమైతే నీకు ఆత్మతత్వమే అత్యంత హితమవుతుంది సన్నిహితమవుతుంది అనుభవ సిద్ధమవుతుంది శోకం తొలగిపోతుంది నువ్విలా చేస్తే నిన్ను ఆదర్శంగా పెట్టుకుని ఇతరులు కూడా ఇలాగే శోకరహిత ముక్తి స్థితిని చేరుకుంటారు ఈ విధంగా వశిష్ఠ మహర్షి స్థితి ప్రకరణాన్ని ముగించి ఉపశమ ప్రకరణంలోకి ప్రవేశించబోతున్నాడు మనం కూడా ఆయనతో పాటు ఆ ప్రకరణంలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఈ స్థితి ప్రకరణంలో వశిష్ఠమహర్షి యొక్క ప్రబోధ సోపానాలు ఎలా పేర్చబడ్డాయో సింహావలోకనం చేద్దాం ప్రపంచంలో ఏ వస్తువుకైనా సరే ఆరు రకాలైన వికారాలు ఉంటాయని ఇంచుమించుగా అందరు శాస్త్రకారులు అంగీకరించారు వీటినే షడ్భావ వికారాలు అని వ్యవహరిస్తూ ఉంటారు అవి ఏమిటంటే ఒకటి జాయితే రెండు అస్థి మూడు పద్ధతే నాలుగు విపరిణమతే ఐదు అపక్షీయతే ఆరు వినశ్యతి వీటినే తెలుగులో చెప్పాలంటే ఒకటి పుడుతోంది రెండు ఉంది మూడు పెరుగుతోంది నాలుగు మార్పు చెందుతోంది ఐదు క్షీణించిపోతుంది ఆరు నశిస్తోంది ఈ ఆరు రకాల వికారాలు అంటే మార్పులు ఏ పదార్థానికైనా తప్పవు సులభంగా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం చెట్టు మీద ఒక పువ్వు పూచింది మర్నాటికి అది ఎండిపోయి అక్కడ కాడలో కొంచెం ఉబ్బు దాని దాన్ని గమనించిన రైతు ఏదో పుడుతోంది పుడుతోంది అంటాడు జాయితే అంటే ఇదే ఆ మర్నాటికి పింది వంటి ఆకారం తేలిది రైతు దాన్ని ఇదిగో పింది ఉంది అంటాడు అస్థి అంటే ఇదే ఇక రోజురోజు రైతు దాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఏ రోజుకారోజు అది పెరుగుతోంది వర్ధతే అంటే ఇదే కొంతకాలానికి పెరగడం ఆగి పండుతుంది విపరిణమతే అంటే ఇదే ఇంకా కొంతకాలం పోయేసరికి అది క్రమంగా ఏండి దాని ఆకారం కృషించిపోతుంది అపక్షీయతే అంటే ఇదే చివరికో రోజుని అది రాలిపోతుంది వినశ్యతి అంటే ఇదే ఈ ఉదాహరణలోలాగా ఇంత స్పష్టంగా కనిపించకపోయినా ప్రపంచంలోని ఏ పదార్థానికైనా ఈ ఆరు రకాల మార్కులు తప్పనే తప్పో వీటిలో జాయతే అన్న స్థితిని ఉత్పత్తిగాను నశ్యతి అనే స్థితిని సంహారంగాను లోకంలో అందరూ గుర్తిస్తూనే ఉంటారు ఈ మధ్యలో నాలుగు దశలు ఉన్నాయి అస్థి ఉన్నది అని వర్ధతే పెరుగుతోంది అని విపరిణమతే పండుతోంది అని అపక్షీయతే తగ్గిపోతోంది అని ఈ నాలుగింటినీ కలిపి లోకులు సామాన్యంగా స్థితి అనేస్తూ ఉంటారు వశిష్ఠ మహర్షి కూడా ఈ పదాన్ని ఆ అర్థంలోనే తీసుకున్నాడు ప్రపంచంలో ఏ పదార్థానికైనా సరే ఉత్పత్తి లేనిదే స్థితి ఉండదు నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల దానికి స్థితి ఉండదు ఇది లోకంలో అందరూ గట్టిగా విశ్వసించే విషయం ఈ విశ్వాసం ఎంతవరకు సత్యం అనే చర్చించేందుకు మాత్రమే వశిష్ట మహర్షి ఈ స్థితి ప్రకరణం మొదలుపెట్టాడు వెనకటి ప్రకరణంలో ఈ ప్రపంచానికి ఉత్పత్తే లేదు అని ఆయన నిరూపించాడు ఉత్పత్తి లేని దానికి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది లేని దానికోసం చర్చ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ప్రకరణాన్ని భార్గవపాఖ్యానంతో ప్రారంభించాడు ఈ కథలో శుక్రకుమారుడు భూలోకంలో కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉండగా స్వర్గలోకంలో అతనికి రెండో శరీరంతో భోగానుభవం ప్రారంభమైంది ఈ రెండో శరీరానికి ఉత్పత్తి ఎప్పుడు జరిగింది దానికి ఉత్పత్తి లేదు జాయతే అనే మాట లేదు తో ప్రారంభమైపోయింది స్థితి కొనసాగింది ఈ స్థితి ఏమైనా కలవంటిదే గారడీ వంటిదే కాదే ఆ శరీర స్థితికి కొన్ని జన్మల కథ నడిచింది చివరికి శుక్రకుమారుడు మృత్యుదేవతి యొక్క ఉపదేశ బలం తన పాత శరీరంలో ప్రవేశించి తన కొత్తి శరీరాన్ని తనే తగలబెట్టాడు అంటే అస్థితో ప్రారంభమైన శుక్రకుమారుడి రెండవ శరీరం వర్ధతే విపరిణమతే అపక్షీయతే అనే దశలను దాటి నశ్యతి నశించిపోయింది అనే చివరి దశ దాటినాక కూడా అసలు శుక్రకుమారుడు ఇంకా అస్థిలోనే ఉన్నాడు అంటే నాశనం తర్వాత మళ్లీ స్థితి కనిపిస్తోంది ఇది మేధావులంతా ఆలోచించవలసిన చిక్కు సమస్య వేదాంతులు ఈ ప్రపంచం మిథ్య అని చెప్పడం కోసం ఎంతసేపటికి స్వప్నాన్ని గారడిని భ్రాంతిని ఉదాహరణలుగా చూపిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఇవే ఉదాహరణల అని ఒక్కోసారి శిష్యులకు సందేహం కలుగుతూ ఉంటుంది అలాంటి సందేహాలకు తావు లేకుండా ఉండడం కోసమే వశిష్ఠ మహర్షి ఈ కల్ప ప్రారంభంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఉదాహరణగా తెచ్చి శ్రీరాముడు ముందు ఉంచాడు కల్పం ప్రారంభంలో ప్రప్రథమ కృతయుగ ప్రారంభంలో అనేక మంది విచిత్ర జీవులు జన్మించారడే అందులో శుక్రకుమారుడి విచిత్ర జీవిత చరిత్ర ఇలా ఉందని ఆయన చెప్పాడు ఈ కథ ద్వారా ఆయన మనకు కెమెరాను జూమ్ చేసి ఒక విచిత్రమైన స్థితిని ఫోకస్ చేసి ఎన్లార్జ్ చేసి పెద్దదిగా చూపిస్తున్నాడు అదే ఉత్పత్తి స్థితి ఉపశమనం తర్వాత కూడా కొనసాగుతున్న స్థితి వెనక ముందు కూడా లేని స్థితిని ఏమనాలి మిథ్యాస్థితి అనాలి అంతకంటే మరో మార్గం లేదు ఈ స్థితి ప్రకరణ మొత్తానికి సారాంశమైన భాగమంతా ఈ కథలోనే విడిచేశాడు వశిష్ఠ మహర్షి ఆయన ఇవిడ్చినంత మాత్రాన్ని ప్రశ్నలు అవుతాయా ఇలాంటి స్థితి ఎలా సంభవిస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు శిష్యుడిని వేధిస్తూనే ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానంగానే వశిష్ఠ మహర్షి దామ వ్యాల కటోపాఖ్యానం చెప్పాడు ఈ కథలో అంతరార్థాల గురించి అప్పుడే వివరింగా చెప్పుకున్నాం తాడు మీద వ్యాళానికి పాముకు స్థితి వచ్చింది మరోసారి అదే దారం మరో రకంగా మెలికలు పడ్డప్పుడు దాని మీద కటానికి అంటే చాపకు స్థితి వచ్చింది దీనిని ఆయన దామ వ్యాల కఠోపాఖ్యానంగా చెప్పాడు కానీ ఎక్కడ కూడా కల్పించిన చెప్పలేదు జరిగిన చెప్పాడు ఈ కథలో ఆయన మళ్లీ ఉత్పత్తి లేని స్థితిని అయితే ఇది పరాధీనమైన స్థితి సంబరుడనేవాడి యొక్క స్థితి మీద ఆధారపడి దామ వ్యాల కొటలనే ముగ్గురు యొక్క స్థితి ఏర్పడింది అదే సంబరుడి యొక్క స్థితి మీద ఆధారపడి రెండవసారి భీమ భాష దృఢులు అనేవారి స్థితి ఏర్పడేది అయితే ఈ కథలో వశిష్ఠ మహర్షి ఉత్పత్తి స్థితిని నాశనం తరువాత కొనసాగే స్థితిని ఫోకస్ చేయలేదు ఇలాంటి ఉత్పత్తి లేని స్థితి ఎంతకాలం కొనసాగుతుంది అది ఎప్పుడు పోతుంది అది ఎలా అనే అంశం మీద ఆయన ఫోకస్ చేశాడు అందుకనే ఈ కథ తర్వాత జరిగిన చర్చలో ఆయన శ్రీరాముడికి ఇలా బోధించాడు కుతో జాతీయ స్థితి ప్రకరణం నలభై ఆడవసరిగా ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలు ఇవే రామా ఈ మాయ ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది అనే విచారణ నీకొద్దు దీనిని నేను పోగొట్టుకునేది ఎలాగా అనే విచారణ మాత్రమే నువ్వు చేయి ఈ బాధకు అనుగుణంగానే దామవ్యాన కొటల యొక్క దుఃఖపరంపర సమూలంగా నశించుకోవాలంటే వారి యొక్క చరిత్ర ఆమూలాగ్రంగా తెలిస్తే చాలు అని యముడిచారి చెప్పించాడు చరిత్ర ఆమూలాగ్రంగా తెలియడం అంటే తమ యొక్క స్థితి అంత ఆ సంబరుడి మీద ఆధారపడి ఉన్న స్థితి మాత్రమే అని ఆ మాట మధ్యలో మరిచిపోవడం వల్లనే తమకు ఎన్ని జన్మలు వచ్చాయని దామవ్యాల కటులు యొక్క స్థితి శంబరుడి మీద ఆధారపడి ఉంది మరి మనలాంటి సామాన్య జీవుల స్థితితో అది మూల అవిద్య మీద ఆధారపడి అంటే అజ్ఞానం మీద ఆధారపడి ఉంది ఈ మాట తెలుసుకుంటే చాలు అజ్ఞానం తొలగిపోతుంది మనం సంసారబంధ నిర్ముక్తులం అయిపోతాం ఇదే వశిష్ట మహర్షి దామ వ్యాళ కఠోపాఖ్యానంలో కేంద్రీకరించి చెప్పిన మాట అందుకే ఈ కథా అనంతర చర్చలో ఆయన మనస్సు శమించిపోయే ఉపాయాల గురించి ఎక్కువగా వివరించాడు మనస్సు శమించుకోవడం అన్నా మూలా శమించుకోవడం అన్నా ఒకటే దీనికి ఉపాయం ఆత్మవిచారణమే ప్రపంచ విచారణమే దీనిని నొక్కి చెప్పేందుకే వశిష్ఠ మహర్షి కదంబ దాసూరోపాఖ్యాన్ని చెప్పాడు కదంబ దాసూరుడు ఈ పేరే విచిత్రమైన పేరు కం వాయుమయ వాత రోగాలను కుదిర్చేది కదంబ వృక్షం ఇది మామూలు అర్థం వాతం అనగా వాయువును సిమింపజేసేవాడు అంటే ప్రాణాయామం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తగ్గించుకునేవాడు అని ప్రకరణార్థం నిశ్చలం భవే అని యోగ శాస్త్ర సిద్ధాంతం అంటే మనిషిలో గాలి కదులుతుంటే మనస్సు కూడా కదులుతుంది గాలిని నిలిచిపోతే మనసు కూడా నిశ్చలం అవుతుంది అని అర్థం ఈ దాసురుడు అటువంటి నిశ్చల మనస్థితిని సాధించిన వాడు కనుక ఆయన కదంబ దాసురుడు కథలో ఆయన కదంబ వృక్షం మీద కూర్చున్న దాసురుడు దాసూరుడు అంటే ఏమిటి ఇక్కడ కవి ఏ కొంచెం మెలిక పెట్టాడు దాస దానే అనే ధాతు ఉంది దాన్ని బట్టి దాసహ అంటే దానము అని అర్థం దీని బట్టే విష్ణువుకు దాశార్హుడు పేరు వచ్చింది అని విష్ణు సహస్రనాము దానమున్నందు సూర్యుడు దాస సూరుడు అతడే దాసూరుడు దానం అంటే ఏంటి తనకు ఉన్నదాన్ని వదిలిపెట్టడమే దానం దీనికే మరో పేరు త్యాగం మరో పేరు సన్యాసం అన్నిటినీ పరిత్యజించడంలో సూర్యుడు దాసురుడు మన కథలోని కామంతో పాటు క్రోధాన్ని కూడా పరిత్యజించింది సూర్యుడు అందుకే వరదేవత వచ్చి సంతానం ఇమ్మని ప్రార్థించినప్పుడు కోపడను లేదు వ్యామోహపడను లేదు అందుకే అతడు త్యాగసూరుడు అతడే దాసురుడు దానం అంటే విద్యోపదేశం కూడా విద్యలలో గొప్పది బ్రహ్మ విద్య దానిని కథలు కథలుగా నేర్పుగా ఉపదేశించగల విద్యాదాన సూర్యుడు ఈ ఉపాఖ్యానం చివరి భాగంలో అతని విద్యాదాన విధానాన్ని చూసి వశిష్ఠమహర్షియే మెచ్చుకున్నాడని కథలో ప్రస్తావించడం జరిగింది ఈ కథ ద్వారా వశిష్ఠ మహర్షి స్థితికి అవకాశం లేని వృక్ష మీద దాసూరుడు యొక్క స్థితిని ప్రస్తావించిన ఆ అంశాన్ని ఇప్పటికే రెండు మూడు సార్లు బోధించాడు గనక ఈ మాట దాని మీద కేంద్రీకరణ పెట్టుకోలేదు మూలాజ్ఞాన కోసం సాధకుడు అనుసరించవలసిన చిత్త శమన ఉపాయాల గురించి జగన్ మిథ్యాత్వ విచారణ గురించి మాత్రమే కేంద్రీకరణ చేశాడు అంటే ఫోకస్ చేశాడు ఇలాంటి అజ్ఞానరహిత జీవన్ముక్త స్థితి పెద్దల అనుభవంలో ఉంది అని చెప్పడం కోసం వశిష్ట మహర్షి బృహస్పతి పుత్రుడైన కసుడు యొక్క బ్రహ్మ విద్యాసాధనను ప్రస్తావించి అక్కడి నుంచి మళ్ళీ జగత్స్థితి యొక్క వరుసను సత్వరజ స్తోమ గు గుణాలనే త్రిగుణాల దృష్టితో మరోసారి విశ్లేషణ చేసి చిత్తానికి సత్వగుణాన్ని వృద్ధి పొందించుకోవడం ద్వారా చిత్తరహిత స్థితిని శోకరహిత స్థితిని అందుకోమని బోధిస్తూ ఈ స్థితి ప్రకరణాన్ని ముగించి ఇక ఉపశమంలోకి ప్రవేశిస్తున్నాడు మనం కూడా వెనుకటి కథ ఘట్టాలను గ్రంథాల ద్వారా మరొకసారి పర్యాలోచన చేసుకుని ఈ సింహావలోకనాన్ని కూడా బాగా మననం చేసుకుని ఇక వశిష్ఠ మహర్షితో పాటు ఉపశమంలోకి ప్రవేశిద్దాం జయ గురుదత్త